అస్సలం అైకమ్ వరమతుల్లా వరకాతు అల్హదుల్లా సలాత వలాం వాలా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాల గురించి ఈ మూడవ ఎపిసోడ్ సామూహికంగా జమాత్తో మస్జిదులు నమాజ్ చేయడం కూడా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో ఒకటి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 మరొక ఉల్లేఖనంలో లైలి ఎవరైతే చల్లని రెండు సమయాల నమాజులు చేస్తారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు అని మరొక ఉల్లేఖనంలో ఎవరైతే సూర్యోదయానికంటే ముందు అంటే ఫజర్ మరియు సూర్యస్తమయానికంటే ముందు అంటే అసర్ ఈ రెండు నమాజులు పాబందీగా చేస్తూ ఉంటారో వారు నరకంలో ప్రవేశించరు మరియు మనం ఇంతకుముందే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 మరియు దైవదూతలు సలాత్ పంపడం అంటే ఓ అల్లాహ వీరిని కరుణించు వీరి పాపాలను క్షమించు వీరి మన్నించు అని దువా చేయడం ఇంకా ప్రవక్త సలహా చెప్పారు ఎవరైతే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంధిని మూసివేస్తారో అలాంటి వారి గురించి అల్లాహు తాల స్వర్గంలో ఒక గృహం నిర్మిస్తాడు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 यह नमाज मध्य समय में अटे सूर्योदय अदाली पद्धु वाले की पदे निमशाल मुं वरकू मध्य चली नमाजुन सलाहांट कहींसम रे चदवाली नागुद चेलाभमुं स्वर्गमो गृह निर्मित बड़ी आर चयवच एनदी चयवचु अंत गोड़वच कनीस रेका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 మనం చేసిన పాపాలని గుర్తు చేసుకొని ఓ అల్లా వాటిని క్షమించు అని కోరడం అల్లాతో అర్థించడం మరియు ఆ పాపాలు చేయకుండా జాగ్రత్త పడే ప్రయత్నం కూడా చేయాలి అల్లాహతాలా తహజుద్ యొక్క ఘనతలో చేసేవారికి స్వర్గం ఉన్నది అన్నటువంటి శుభవార్త ఇస్తూ సూర్య అలిఫిల్లామ్మి సజ్జ్దాలో తెలిపాడు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 ఏ ఏ విషయాలు వారికి స్వర్గంలో దాచి ఉంచాడో ఏ ప్రాణికి తెలియదు ఇది వారు చేస్తున్న సత్కర్మలకు ఫలితంగా ఇంకా సూర్యదార్యాత్లు అలా తెలిపాడు ఇన్నల్ ముత్తఖీన్ అఫీ జన్నాతి ఒయూన్ నిశ్చయంగా ముత్తఖీన్ తక్కువ పాటించేవారు భయభక్తులు కలిగిన వారు స్వర్గవనాల్లో నీళ్ళ ఊటలు వచ్చే వచ్చేటువంటి అందమైన ప్రదేశాల్లో ఉంటారు ఆ తర్వాత నిండా తర్వాత మళ్ళీ అల్లా తెలిపాడు అస్హారి హుం ఎస్థిరూన్ ఈ ముత్తఖీన్ ఎవరు తక్కువ పాటించేవారు ఎవరు ఎవరికీ స్వర్గంలో ఇలాంటి ఉన్నత స్థానాలు మంచి విషయాలు ఉన్నాయి ఎవరైతే రాత్రి వేళ తక్కువ పడుకొని వాట్సప్లో గడిపేవాళ్ళు కాదు కాను ఖలీలమ్మినల్లైలి మాయా జూన్ వారు రాత్రి వేళలో చాలా తక్కోగా పడుకుంటారు ఎందుకు తక్కో పడుకుంటారు ఫేస్బుక్ చూసుకుంటు ఉండడానికా వారు రాత్రి ఎందుకు తక్కువ పడుకుంటారు వాట్సప్లో చాటింగ్లు చేసుకుంటూ ఎస్ఎంఎస్లు పంపుకుంటూ ఉండడానికా వారు రాత్రి వేళలో తక్కువగా ఎందుకు పడుకుంటారు యూట్యూబ్లలో అల్లాకు ఇష్టం లేని కార్యాలు చూస్తూ ఉండడానికా కాదు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 యత్తైన ప్రదేశాల్లో భవనాలు ఉన్నాయి యురా ఝహిరుహా మిన్ బాతిన్హా వ బాతినుహా మిన్ ఝహిరిహా లోపలి నుండి బయట బయట నుండి లోపల కరగబడుతూ ఉంటుంది అలాంటి ఎత్తైన భవనాలు ఎవరి గురించి ఉన్నాయి అఅద్దహల్లా అల్లాహ్ వాటిని సిద్ధపరిచాడు లిమన్ అత్హమ అత్ఆమ్ ఎవరైతే అన్నం తినిపిస్తారో వ అలానల్ కలామ్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 భరించడం ఓపిక సహనం వహించడం స్వర్గానికి తీసుకెళ్తాయి కార్యాలన్నీ కూడా మరియు ముసరత్ అహ్మద్ నిసాయి ముస్త్ర ఖాకిమ్లోని హదీద్ షెహల్మాని రెహమహుల్లా సహీల్ జామీలో ప్రస్తావించారు మామిన్ ముస్లిమిన్ యున్ఫికుబీలి ఏ ముస్లిం అయితే తన వద్ద ఉన్న సొమ్ము అన్ని రకాల సొమ్ములో నుండి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 ఆ ఒక చెట్టు ఇచ్చేసే దానికి బదులుగా నీకు స్వర్గంలో ఒక చెట్టు లభిస్తుంది అని శుభవార్త ఇచ్చారు అల్లా నీవు ఈ నీ ఖజూరపు చెట్టు నీ ఆ సోదరునికి ఇచ్చేస్తే స్వర్గంలో నీకు ఈ ఖజూరపు చెట్టు లభిస్తుంది ఆ వ్యక్తి ప్రవక్త మాటను కూడా పట్టించుకోలేదు అబుధ హదార్ అది ఎల్లాహోతనూ అక్కడే ఉన్నారు ప్రవక్త నేను నా తోట మొత్తం